ఆ తర్వాత ఎంత దేనికి అన్వయం చేశాడనే బట్టి చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలండి లేకపోతే ఆ బో సంసారాని గురించి నా గురించి చెప్పాడండి ఇదంతా ఆత్మీయ అయినప్పుడు నేను కూడా సత్యమే కదండి నా సంసారం కూడా సత్యమే కదండి నా కంచం కూడా సత్యమే కదండి నా మంచం కూడా సత్యమే కదండి అని కంచం మంచానికి కట్టుబడిపోయేటటువంటి జీవితం వచ్చేస్తుంది జాగ్రత్తగా స్వరూప జ్ఞాన నిష్టను పొందేటప్పుడు కేవల ప్రకాశమే స్వరూపం ఈ నిర్ణయాన్ని మర్చిపోకూడదు అనమాట సరే శరీరీ బుద్భుద అంటే ఇంకా మళ్ళా ఇంకా చేస్తున్నారు అనమాట ఇప్పుడు చెప్పింది దాన్ని ఏమిటి బుద్భుద గాలి బుడగ జీవితం రెండు బుడగలు ఉన్నాయి నీటి బుడగ యవ్వనం బుద్భుదం అంటే బుడగ రెండు బుడగలు ఉన్నాయి సృష్టిలో గాలి వలన వచ్చే బొడగోటి నీటి వలన వచ్చే ఒకటి ఇవేమిటా శరీరం అల్లేగా శరీరం ఉంటేనే అదంతా వచ్చేది ఏమండి వెన్ ఐ వాజ్ వెన్ ఓల్డ్ ఎనఫ్ నేను బతికి బాగున్న కాలంలో కొండలు పిండి కొట్టేది తెలుసా అని చెప్తుంటారు తల నెరిసిన వారంతా కూడా అంటే అప్పుడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు మరి చూడాలంటే ఎక్కడ చూస్తాము కానీ తెలివి అక్కడే ఉండిపోయింది అనమాట అందుకని ఆయన ఏం చెప్తుంటాడు నేను బతికి బాగున్న కాలంలో రోజుకి యాభై కిలోమీటర్లు సైకిల్ దొక్కేవాడిని అంటుంటాడు సరే ఓకే అది కర్మలో ఉన్నటువంటి బలం కర్మలో ఉన్నటువంటి స్మృతి జ్ఞానం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది అవసరమా కాదు మానవుడికి స్మృతి జ్ఞానం లేకపోతే ఏ వ్యవహారం కుదరదు కదా అసలు ఏ పిన్నిస్ ఎక్కడ పెట్టాడో వెతుక్కుంటూనే ఉన్నాడు అనుకోవాళ్ళు జీవితం అంతా పిన్నిస్ కోసం వెతుక్కోవడమే సరిపోతుంది కొంతమంది జీవితం అంతా వెతుక్కుంటూనే ఉంటారు ఏది ఎక్కడ పెట్టారో వాళ్ళకి స్మృతి జ్ఞానం సరిగ్గా పని చేయదు కానీ ఈ స్మృతి జ్ఞానం అనేది ఎంతటా త్ తల్లి గర్భంలో నుంచి తాను ఎలా పుట్టాడు తాను స్థానం ఎలా సంపాదించాడు తల్లి గర్భంలో తాను ఎట్లా పెరిగాడు పుట్టిన ప్రతి మానవుడిని మనం అడిగామనుకోండి నువ్వే కదా పుట్టింది తల్లి గర్భంలో ఎలా ఉన్నావో చెప్పవయ్యా అన్నాను చెప్పగలుగుతాడా చెప్పలేదు ఎందుకని మరి స్మృతి జ్ఞానం లేదు మాసిపోయింది ఆ బుడగ పోయింది నీటి బుడగ గాలి బుడగలు పోతూ ఉంటాయి అన్న ఊరికే గాలికి వస్తూ ఉంటాయి గాలికి పోతూ ఉంటాయి అట్లాగే శరీరంలోకి మనం రావడం శరీరంలో నుంచి పోవడం బ్రహ్మాండ కాల గమనంలో కేవలం ఒక సముద్రంలో బుడగలు పుట్టడం బుడగలు పోవడం లాంటి ఉపమానంతో స్వీకరించేది జాగ్రత్తగా గమనించాలన్నమాట ఈ శరీరంతో నేను ఎన్ని పనులు చేశానో తెలుసా అసలు నేను ఎంత బాగుండో నీకు తెలుసా అని ఎప్పుడైనా సరే నీకు తలంపు వచ్చింది అనుకోండి ఎందుకని చూడండి మీరు ఎవరు నేమ్ ప్లేట్ అయినా చూసారనుకోండి కింద పదహారు ఎమ్మెల్లు పదమూడు పిహెచ్డీలు వరుసగా రాసుకోవడానికి పెద్ద బోర్డు తయారవుతుంది జీవితం అంతా ఏం చేసేవా అంటే ఆ కింద నా నేమ్ ప్లేట్ చూడలేదా అంటాడు నీ నేమ్ ప్లేట్ చూస్తే ఏమిటి తెలిసింది పదహారు ఎంఎల్లు పదమూడు పిహెచ్డీలు రాసుకున్నాడు అక్కడ సరే ఏమితే కదా విషయం అన్నావు అంతే కదా ఆ విషయం ఏమంటే ఏమన్నాడు అదేంటి అది చాలా చాలా తక్కువగా గుట్టి పరిసేవా నాకు అర్థం కాదు పదహారు ఎంఏ చదవాలి పదమూడు పిహెచ్డీ చేయాలంటే ఏంటి అనుకున్నాను అసలు నా జీవితం అంతా దానికే సరిపోయింది వంద ఏళ్ల జీవితంలో డెబ్బై ఏళ్ళు చదువుతూనే ఉన్నాను అని ఇప్పుడు డెబ్బై ఏళ్ళు చదివి ఏం చేసాను ఆయన సరే ఓకే వెరీ గుడ్ బాగా చేసావు ఈ దీని ఎండ్ రిజల్ట్ ఏమిటి ఆయన వాట్ యు హడ్ వాట్ ఈజ్ యువర్ డెసిషన్ ఫైనలీ వాట్ ఈజ్ యువర్ డెసిషన్ అంత అబుద్ధ వచ్చండి బాబు ఈ సత్యాన్ని తెలుసుకో ఇలా ఎప్పుడైతే నీలో అద్భుతమని నీలో వావ్ అని ఫీలింగ్ వచ్చినప్పుడు అలా అయ్యో మళ్ళా ఏమైపోయినాయ్య బాబు అద్భుతవత్ దీనికి ఉదాహరణ చెప్తున్నారనమాట చిన్న పిల్లలు బుడగలు సృష్టిస్తూ ఉంటారు గాలితో నోటితో ఊది బుడగలు సృష్టిస్తూ ఉంటారు అనమాట వాడు ఎంత పెద్ద బుడగ సృష్టిస్తే వాడు అంత ఆనందపడిపోతుంటాడు చప్పట్లు కొట్టేస్తుంటాడు పక్కవాణ్ణి పిలిచి చూపిస్తాడు ఓ ఓ అని అరుస్తుంటాడు ఏమిట్రా అంటే ఎంత పెద్ద బుడగలు సృష్టించారో చూపు వాడు చెప్పేలో కూడా అంతే జీవితం అందులోనే కనబడిపోయింది అంతే మనం ఎప్పుడూ కూడా ఈ బుడగలు సృష్టించే పిల్లవాడి స్థాయిలోనే వివేకం ఆగిపోయింది అంతే చదవండి ఈ దేహం మూడు క్షణాలు ముచ్చటగా గోచరించే నీటి బుడగ అంతే మూడు క్షణాలండి ఇంకా ఎక్కువ చెప్పారు ఒక క్షణమే ఆ బుడగ ఉండేది క్షణం అంతవరకే త్రుటికపోనున్నదో తెలియదు అయిపోయింది ఫినిష్ దానికే తెలియదు చూడండి ఓ పెద్ద బుడగ సృష్టించాడు ఎంతసేపు ఉంటుందో ఎంతసేపు ఉంటుందో బుడగకి తెలుసా బుడగకి స్వరూప జ్ఞానం లేదు ఎవరినైనా అడిగాను ఏమండి ఈ శరీరంలో మీరు ఎంతకాలం ఉంటారండి అని అడిగాను ఏమనండి ఐ డోంట్ నో రాత్రి పడుకుంటే బొద్దులు వేస్తాడం లేదో వాడికే తెలియదు ప్రణాళికలు మాత్రం అద్భుతంగా రాసేసుకుంటాడు రేపు ఇది చేయాలి ఎల్లుండి అది చేయాలి ఆ ముప్పై రోజుల తర్వాత అది చేయాలి మూడు వందల రోజుల తర్వాత అది చేయాలి ముప్పై సంవత్సరాల తర్వాత ఇది చేయాలి నేనండి లైఫ్ అంతా ప్లాన్ చేసేసానండి అంటుంటారండి ఒక లైఫ్ అంతా ప్లాన్ చేయడం ఏంటరా బాబు అంటే దేనండి ఇప్పటి నుంచి ఇప్పుడు కనుక నేను ఇదిగోయి లక్ష రూపాయలు తీసుకెళ్లి ఇందులో పెడితే ముప్పై ఏళ్ళకి అది ముప్పై లక్షలైతే మూడు వందల ఏళ్ళకి మూడు వందల లక్షలైతే నేను వెయ్యి ఏళ్ళ దాకా బతికుంటే ఈ ఈ బుడగ వెయ్యేళ్ల పాటు ఎలా ఉంటుందిరా ఈ శరీరంలో నువ్వు ఎంతకాలం ఉంటావు తెలుసా నీకు కరెక్ట్గా హ్యావ్ ఎవర్ ప్లాన్డ్ అది ప్లానింగ్ లోబడి లేదు కదా